హరి ఓం గణానా గణపతివామ హే కవిం కవీనాపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోటిభిస్ సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆత్మస్వూుక మనం పదో శ్లోకం చూడాల్సింది ఉంది అందాము బీజం మాం సర్వూతనాద్ది పాసనాతనం బుద్ధిర్బుద్ధిమస్ తేజస్వినాహం హే పార్థ ఓ అర్జున వృథానందన పృథ అంటే కుంతి ఆమె యొక్క పుత్రుడా కుంతి అర్జున్ శ్రీకృష్ణునికి చాలా దగ్గర బంధుత్వం ఉంది ఆ వసుదేవుని సోదరి వసుదేవుడు శ్రీకృష్ణుని తండ్రి కాబట్టి చాలా పార్థ అంటే బా అత్తకోడా అత్త పిలిచినట్టు బావా పిలిచినట్టు చాలా ప్రేమగా పిలిచినట్టు సో హే పార్థ మాం విద్ధి నన్ను తెలుసుకొనుము నన్ను గురించి ఈ విధంగా తెలుసుకో లోకంలో రెండు రకాల ప్రవృత్తులు ఉంటాయి చేసే ప్రవృత్తి తెలుసుకునే ప్రవృత్తి కర్మ జ్ఞానమును అలాగే వచ్చే కర్మ జ్ఞానమున్నది సో కర్మ మీద శ్రద్ధ ఆసక్తి ఎక్కువ ఉంటుంది జనాలకి జనులకు సాధారణంగా జ్ఞానం మీద శ్రద్ధ చాలా ఉంటుంది చేతనే కర్మ చేయాలనే ఆకాంక్ష ఉంటుంది చికీర్షవహ తెలుసుకోవాలనే ఆకాంక్ష తక్కువగా ఉంటుంది కొందరు అసలే ఉండదు ఆ తెలుసుకునేం చేస్తాము చెయ్యాలి కానీ అని అంటారు ఇప్పుడు పావు త్రాడు చూసి పావు అనుకోండి ఏమిటి చేస్తారు చేయడానికి ఏముంది అక్కడ తెలుసుకోవాలి సో ఈ సంసారం అజ్ఞానం వల్ల కలిగినప్పుడు దుఃఖం అజ్ఞానం వల్ల కలిగినప్పుడు తెలుసుకుంటే పోతుంది బంధం తెలుసుకుంటే పోతుంది అజ్ఞానం వలన కలిగే బంధం కానీ దుఃఖం కానీ చేయడం వల్ల పోదు కర్మ వల్ల పోదు పైగా ఈ కర్మ ఆ దుఃఖాన్ని ఆ బంధాన్ని మరింత గట్టి కాబట్టి చేయడం కాదు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏదైనా చేయడాల్సిన అవసరం ఉంటే చేయవచ్చు ముందు తెలుసుకోవాలి ఈ తెలుసుకోవడం ఎలాంటిదంటే తెల్లవారుధామును నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటి ఏం చేస్తారు దీపం వేస్తారు ఆ దీపం స్విచ్ కూడా దగ్గరగా పెట్టుకుంటారు కన్వీనియంట్గా ఎక్కడో మూలెక్కడో కనపడకుండా దాచిపెట్టినట్టు కాకుండా సమీపంలో ఈజీలీ యాక్సెసిబుల్ అన్నట్టుగా అంటే ఇలాగ ఈజీగా ఆ దీపాన్ని ఎందుకంటే దీపం వేయకుండా మీరు లేచేసి మామూలుగా నడవడం ప్రారంభించారనుకోండి చాలా హాని ఆ చీకట్లో కాబట్టి మొట్టమొదటి దీపం వేసేసి ఆ తర్వాత పనులు చేసుకుంటాం అలాగే మొట్టమొదట స్వరూపాన్ని తెలుసుకుని ఆ తర్వాత పనులు చేసుకోవాలి తెలియకుండా చేసే పనులన్నీ కూడా వాటికి మూలంలో అజ్ఞానం ఉంటుంది బేసిస్ ఉండదు నాలెడ్జ్ అనే బేసిస్ లేని కర్మ అది మనిషిని బంధిస్తుంది కాబట్టి గీతలో మాం విద్ధి తద్విద్ది తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా తద్విద్ది తెలుసుకో తెలుసుకో అని పదే పదే చెప్తూ ఉంటాడు ఆయన సో హే అర్జున మాం విద్ధి నన్ను తెలుసుకునుము ఏమని సర్వభూతానాం బీజం సకల ప్రాణులకు బీజము బీజము అంటే విత్తనము విత్తనము అంటే మనం లెటర్ అంటే ఆ పదానికి మామూలుగా లోకంలో ఉండే అర్థం అలా తీసుకుని ఇది మామూలుగా చిక్కుడు గింజ చిక్కుడు గింజ దృష్టాంతం సో దేవుడు చిక్కుడు గింజలా ఉంటాడు అంటే ఆయనలో రెండు ఉంటాయి ఓ మొక్కటి ఓ ముక్కటి ఇలాగ కా కాదు అలాగ లిటరల్గా చూడకూడదు లిటరల్గా చూస్తే చాలా సమస్య అది ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి ఇక్కడ శంకర్లు ఏం రాశారంటే బీజం ప్రరోహ కారణం ఆవిర్భవించుటకు కారణము కాబట్టి సకల ప్రాణులు ఆవిర్భవించుటకు కారణము నేనే అంటే నా నుండి సకల ప్రాణులు ఆవిర్భవించినవి ఇది ఎలాగంటే సకల కిరణములు సూర్యుని నుండి ఆవిర్భవించాయి అన్ని కిరణాలు కూడా సూర్యుడి నుంచే వచ్చాయి ఏవో కొన్ని కిరణాలు సూర్యుడి నుంచి వచ్చి మరి కొన్ని కిరణాలు ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చాయని అనుకోకూడదు ఒకప్పుడు ఒక నీటి పడియ అంటే రోడ్డు మీద నీళ్లు ఉంటాయి వర్షపు నీళ్లు ఇవ్వం దాంట్లో సూర్యకిరణాలు పడి మనం ఎదుగు రిఫ్లెక్ట్ అవుతాయి అప్పుడు ఏమనుకుంటాం ఈ సూర్యకిరణములు ఆ నీటి పడియల నుంచి వచ్చాయి అని అనుకుంటారా అనుకుంటే కరెక్ట్ కాదు కదా అందుకే నీటి పడియే నిమిత్తం మాత్రమే అది ఆ సూర్యకరణాలు మనకి సూర్యుడి నుంచే వచ్చాయి అదేవిధంగా సకల జీవులు కూడా ఈశ్వరుని నుండి ఆవిర్భవించినారు ఈ జీవుని యొక్క ఆవిర్భావము అనే దాంట్లో పౌరాణిక దృష్టి ఒకటి దార్శనిక దృష్టి వేరొకటి రెండున్నాయి జీవుడు ఆవిర్భవించాడు అంటే పౌరాణిక దృష్టి ఎలా ఉంటుంది వీడిక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు అని అలాగే ఉంటుంది నరకం నుంచి వచ్చాడనో స్వర్గం నుంచి వచ్చాడనో లేకపోతే మనుష్య జన్మ నుంచే మనుష్య లోకం నుంచే వచ్చాడనో క్రితం నెలలో ఏ క్రితం జన్మలో ఏనుగు ఈ జన్మల్లో దేవత అని క్రితం జన్మలో దేవత ఈ జన్మలో చెట్టు అని ఈ విధంగా ఎంతసేపటికి మరో స్థానం నుంచి ఈ స్థానంలోకి వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి అలా ఉండదు మరి ఆ దృష్టి ఈ దృష్టి మీరు అడగద్దు అలా ఉన్నాయి ఆ లోకంలో అన్నీ ఉంటాయి సూపర్ మార్కెట్కి వెళ్తే అన్ని రకాలు ఉంటాయి లో క్వాలిటీ ఉంటుంది మీడియం క్వాలిటీ ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది దాన్ని కరెక్ట్గా చూస్ చేసుకునే పూచి మన ఉంటుంది సాహిత్యంలో అన్నీ ఉంటాయి కాబట్టి పురాణ దృష్టిలో వీడు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే రకరకాలుగా ఇప్పుడు పురాణ దృష్టిలో చెప్పేప్పుడు ఈ యమలార్జున అనే రెండు చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంతకుముందు నలకు బరులో అనే యక్షులే ఇక్కడ రెండు చెట్లుగా వచ్చాడు ఈ కంసుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంతకుముందు కాలనేమి అనే చోట నుంచి వీడు వచ్చాడు అంటే ఈ విధంగా ప్రతిదానికి పూర్వస్థితి దాన్నే ఆరిజిన్ అంటారు దాన్నే బీజము అంటారు దాన్నే శంకరులు ప్రరోహ కారణము అన్నారు కాబట్టి పూర్వస్థితి కారణము ఇది అది అని భిన్న భిన్నాలుగా కారణాలు చెప్పబడతాయి కానీ వాస్తవంలో దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే సకల కిరణములు ఒకే సూర్యుడి నుంచి ఆవిర్భవించినట్టుగా సకల ప్రాణులు కూడా ఒకే పరమాత్మ నుంచి ఆవిర్భవించాయి ఎందుకంటే ప్రాణి అంటే దేహము మనస్సు కాదు దేహము మనస్సు ఇవి పైకప్పు కవరు అది కాదు ప్రాణి అంటే ప్రాణి అంటే చైతన్యం చైతన్యానికి మూలస్థానం ఒక్కటే ఉంటుంది అదియే చైతన్యము చైతన్యం నుంచి చైతన్యం వస్తుంది కనుక పరమాత్మ నుంచే సకల జీవులు ఆవిర్భవించారు అని తెలుసుకో మళ్ళీ ఈ జీవులు మళ్ళీ ఎక్కడ కలిసిపోతారు పరమాత్మలోనే కలిసిపోతారు దీనికోసం మరణం దాకా వేచి ఉండక్కల్లా పొద్దున నిద్ర లేచినప్పుడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు పరమాత్మ నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు పరమాత్మలోకి వెళ్ళిపోతున్నాడు నిత్య సృష్టి నిత్య ప్రళయము అని కాబట్టి ఆ సకల ప్రాణులు కూడా నా నుండియే ఆవిర్భవించినవి నేను సనాతనుడను మరి నువ్వెక్కడి నుంచి ఆవిర్భవించేవంటారేమో ఇప్పుడు ఆవిర్భవించేయి అంటే పుట్టుక మరణము ఉంటాయి అంటే కాలప్రవాహంలో అంతర్గతములుగా ఉంటాయి మరి దేవుడు ఎక్కడి నుంచి ఆవిర్భవించేడుంటే దేవుడికి ఆవిర్భావము లేదు ఆవిర్భావము లేదు తిరోభావము కూడా లేదు అంటే దాని అర్థం ఏమిటి దేవుడు ఈ కాలప్రవాహము యొక్క ప్ర కాలప్రవాహం ఏదైతే కలదో దాని ప్రభావమునకు అతీతుడుగా నుండును అనే సనాతనుడు అని అంటారు సనా సదాన ఒకటే ఎల్లవేళ్ళలా అంటే భూత భవిష్యత్ వర్తకా వర్తమాన కాలములన్నింటినీ వ్యాపించి వాటికి అతీతుడుగా ఉంటాడు ఇప్పుడు కొన్ని భూతంలో ఉంటాయి వర్తమానంలో ఉంటాయి భవిష్యత్తులో ఉండవు కొన్ని వర్తమానంలో ఉంటాయి భవిష్యత్తులో ఉంటాయి భూతంలో లేవు కొన్ని భవిష్యత్తులో రాబోతున్నాయి వర్తమానంలో లేవు భూతంలో లేవు అన్ని కాలములందు ఉండి కాలానికే అతీతంగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు పరమాత్మ చైతన్యం మీరు తెలుసుకుంటే మీ స్వరూపము కూడా అదియే సనాతనం మాం విద్ధి సనాతనుడనైన నేనే ఈ సకల జగత్తుకు ఆ మూలస్థానము అని తెలుసుకో అంటే సృష్టికి పూర్వము ఈ పృథివీ లేకుండే భూతానాం పంచభూతములు కూడా తీసుకోవచ్చు భూతానాం అంటే ప్రాణులు అని చెప్పచ్చు పంచభూతాలను కూడా తీసుకోవచ్చు సృష్టికి పూర్వం పృథ్వీ లేకుండే ఈశ్వర చైతన్యమే ఉండే నీరు లేకుండే ఈశ్వర చైతన్యమే ఉండెను వాయువు అగ్ని ఆకాశం ఇవేమీ లేకుండెను ఆ ఈశ్వర చైతన్యం మాత్రమే ఉండెను ఈ పంచభూతములు కూడా ఆ ఈశ్వరం నుంచి ఆవిర్భవించినవి భూతశబ్దానికి సకల ప్రాణులు అనొకర్థం పంచభూతాలు అనొకర్థం ఈ పంచభూతములు ఇవి అనిత్యములు ఎందుకంటే ఒకప్పుడు పుట్టేయి మరో అప్పుడు గిట్టుతాయి కనుక కానీ ఇవి ఏ ఈశ్వరుడి నుంచి ప్రకటమైనవో ఆ ఈశ్వరుడు నిత్యుడు ఈ సృష్టి అంతా కూడా వినాశాన్ని చెందుతుంది కానీ ఈ సృష్టిని తన యందు నిలబెట్టుచున్నా ఈ సృష్టిని తన చైతన్యంలో ప్రకాశింపజేసే ఈశ్వరుడు మాత్రం అవినాశి వినాశము లేకుండగా అలా నిలిచి ఉంటాడు బీజమ్మాం సర్వభూతానాం తర్వాత మామూలుగా లోక దృష్టి ఎలా ఉంటుందంటే ఒక శిశువు ఉన్నాడు అంటే ఈ శిశువుకి తండ్రి ఒకడు ఉంటాడు తల్లి ఒకడు ఉంటాడు తల్లి తండ్రి వారి కలయికతో ఈ శిశువు పుట్టాడు కేవలం తండ్రి నుంచి శిశువు రాడు కేవలం తల్లి నుండి శిశువు రాడు సింగిల్ మదర్ అన్న ఉడికే అది ఒక సోషల్ కాంటెక్స్ట్లో సింగిల్ మదర్ అని అంటారే కానీ సింగిల్ మదర్ అంటే ఇంక పురుష సంపర్కం లేకుండా ఆమె నుండి సాక్షాత్తుగా శిశువు జన్మించాడని అర్థం కాదు కాబట్టి పురుష స్త్రీ వారి కళ యొక్క శిశువు యొక్క జన్మము వారిద్దరికీ ఆ పురుషుడికి స్త్రీకే తండ్రి తల్లి అని పేరు ఈ తండ్రి జన్మనిచ్చేసి విడిచిపెట్టేస్తాడు ఆ తల్లి కూడా జన్మనిచ్చేసి విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టేటంటే ఇంకా తండ్రి వేరుగా ఉంటాడు తల్లి వేరుగా ఉంటాడు శిశువు వేరుగా ఉంటారు కానీ ఈశ్వరు దగ్గరికి వచ్చేటి పరిస్థితి వేరు ఈ జీవుడు ఈశ్వరుడు నుంచి ఆవిర్భవించాడు ఈశ్వరుడు ఈ జీవునికి జన్మనిచ్చి ఇంకా అలా పట్టుకునేట్టు పెట్టాడు సూర్యకిరణాన్ని సూర్యుడు విడిచిపెట్టాడు సూర్యుడితోటి కాంటాక్ట్లోనే ఉంటుంది కిరణం మళ్ళీ సూర్యుడిలోకే వెళ్ళిపోతుంది కాబట్టి సూర్యుడు కాబట్టి దేవుడు మన లౌకికమైన తండ్రి వలె జన్మనిచ్చి విడిచిపెట్టేవాడు కాదు లౌకికమైన తల్లి వలె జన్మనిచ్చి విడిచిపెట్టేవాడు కాదు జన్మనిచ్చి కూడా అలా నిలబెడుతూనే ఉంటాడు మళ్ళీ తనలోనే కలుపుకుంటాడు అదో చాలా విచిత్రమైన తండ్రి తర్వాత తల్లి తండ్రి వేరుగా ఉంటారు లోకంలో కానీ ఈశ్వరుడు ఆయనే తల్లి ఆయనే తండ్రి కూడా కాబట్టి వాస్తవానికి వీడు ఈ లోకంలోకి వచ్చాడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ తండ్రి ద్వారా తల్లి ద్వారా లోకంలోకి వచ్చాడు ఈ లౌకికమైన తల్లితండ్రుల ద్వారా లోకంలోకి వచ్చాడు వీళ్ళు నిమిత్త కారణం నిమిత్త కారణమే తప్ప ఉపాదానం కాదు వీళ్ళు ఉపాదానం ఈశ్వరుడే కాబట్టి అసలైన తండ్రి తల్లి ఈశ్వరుడే అంచేతనే త్వమేవ మాతా చె పితాత్వమేవ అని మనం ఇప్పటికీ ఆ ప్రార్థన చేస్తూ ఉంటాము అది బీజం మాం సర్వభూతానాం అంటే అర్థం అది బీజశబ్దానికి అర్థం ఏంటంటే చూడ్డానికి చిన్నదిగా ఉండి బాగా విస్తరించి దాన్ని బీజము అని అంటారు సో అలాగే మనం నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ చైతన్యము చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది కానీ నిద్ర లేచేప్పటికీ ఆ చైతన్యమే సకల జగద్పంగా వ్యాప్తి చెందుతుంది చిన్నదిగా ఉండి వ్యాప్తి చెంది దాన్ని బీజము అని అంటారు కాబట్టి బీజావస్థలో వెరైటీ ఉండదు బీజావస్థలో మల్టిప్లిసిటీ అంటే నానాత్మము ఉండదు కానీ తేడా ఆ బీజం అంకురించి వృక్షంగా తయారయ్యేప్పటికీ ఆ వెరైటీ నానాత్మంతా వస్తుంది అదేవిధంగా ఈశ్వరుడు బీజావస్థ అంటే అద్వితీయుడు కేవలుడు అటువంటి కేవలుడైన ఈశ్వరుడి నుంచి ఈ పాంచభౌతిక జగత్తు అలాగే సకల ప్రాణులు ఇదంతా విస్తరించింది ఆ విస్తారమంతా కూడా ఆ కేవల అద్వితీయ పరమేశ్వరుడి నుంచే ఆ విధంగా నీవు తెలుసుకోనన్ను అని అంటాడు అక్కడికి అదొక టాపిక్ ఇక ఇంకా నెక్స్ట్ ఏమిటి బుద్ధిర్బుద్ధిమతామస్మి బుద్ధిమంతుల యొక్క బుద్ధి నేనే బుద్ధి అంటే ఇక్కడ వివేక శక్తి అని పేరు చాలామంది చర్చ చేస్తారు ఏమనంటే గీతలో కర్మయా భక్తియా జ్ఞానమా అని చర్చ చేస్తారు ఈ మూడు కూడా కాదు బుద్ధి గీత యొక్క ప్రాధాన్యము బుద్ధి ఎందుకంటే మీరు కర్మ అన్నది ఆ బుద్ధితో కూడి ఉండాలి బుద్ధి అంటే వివేక జ్ఞానము పేరు అలాగే భక్తి అంటే వివేక జ్ఞానముతో కూడి ఉండాలి ఊరికే గతానుగతికోలోకహాని అందరూ ఇటుపోతున్నారు కాబట్టి మనం కూడా ఇటుపోతున్నాము అని అలాగా సమాజంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క క్రేజ్ వస్తూ ఒకప్పుడు బాగా వెల్ ప్యాంట్స్ వేసుకునేవారు ఎలా విస్తారంగా ఉండే ప్యాంట్స్ వేసుకునేవారు ఆ తర్వాత గొట్టం ప్యాంట్స్ అంటే బాగా టైట్గా ఉండే ప్యాంట్స్ వేసుకుంటున్నారు ఇప్పుడు ఏ రకం ప్యాంట్లు వేసుకుంటున్నారో నాకు ఐడియా లేకుండా నేను పరిశీలించలేదు ఆ రకంగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన డ్రెస్సులు వేస్తూ ఉంటాను భక్తిలో కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు ఒక రకమైన భక్తి చాలా విస్తారంగా ఉంటుంది అది మళ్ళీ కొంతకాలానికి అది వెళ్ళిపోయి తర్వాత ఇంకో రకమైన భక్తి వస్తూ ఉంటుంది కాబట్టి కాలప్రవాహంలో ఈ భక్తి ఉపాసనలు పూజలు వీటిల్లో కూడా మార్పులు జరుపులు వస్తూ ఉంటాయి ఆ కాలప్రవాహాన్ని బట్టి అదొక వాయువు గాడుపు అంటారు ఆ గాలి దాన్ని బట్టి ఆ దాని డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు అలాగా అందరూ చేస్తున్నారని కాబట్టి మనం చేస్తున్నాము అలాగే లతానుగతి అలా కాదు ఉండడం భక్తి అంటే అది కాదు ఆ భక్తి ఎందు బుద్ధి అంటే వివేక జ్ఞానము నిండా ఉండాలి కాబట్టి అసలు శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో ఈ బుద్ధి గురించి చెప్తూ ప్రసాదే సర్వదుఖానం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అని అంటాడు అంటే ప్రసాదము ప్రసాదము అంటే మామూలుగా ఈ చక్ర పొంగలి అది కాదు ఇక్కడ ప్రసాదము అంటే మనఃప్రసాద మనస్సు ప్రసన్నముగానుట ఈ ప్రసాద ప్రసన్న రెండో ఒకటే ఏది ప్రసన్నముగానున్నదో అదే ప్రసాదము ఇది మనం చక్ర పొంగలికి దానికే అది సింబాలిక్ చక్ర పొంగలికి దానికి సింబాలిక్ నిజంగా చక్ర పొంగలి బాగా తినేస్తే దేవుడు చాలా అనుకునే అలా కాదు ఇట్ ఈజ్ ఓన్లీ సింబాలిక్ మనం మీరు దేవుణ్ణి దర్శనం చేయడానికి వచ్చారు కదా దర్శనం చేసిన తర్వాత మీ మనస్సు బాగా ప్రసన్నమైపోయి ఉండాలి అవును సరే అయితే మీ నోరు తీపి చేసుకోండి అని ఓపీ సార్ నోరు తీపి అంతేగాని ఆ స్వీట్లను అలా తీనేసేమని కాదు నోరు తీపి చేసుకో ఇంత లడ్డూలు అక్కర్లా నోరు తీపి చేసుకున్నందుకు ఎంత కావాలి ఒక పిస్తారు ప్రసాదం అంటే చిన్న ఒకసారి అది దాని కాన్సెప్ట్ దర్శనమైన వెంటనే ప్రసాదం ఎందుకని మనస్సు ప్రసన్నమైనది అనేదానికి సింబల్ కాబట్టి ఈ లిటరల్ మీనింగులు చాలా సమస్య లిటరల్ మీనింగుల్లో ఈ దేవాలయాలన్నీ పాకశాలలుగా మారిపోతాయి అది అది వేరే సమాచారం ఆ లిటరల్ మీనింగ్ పక్కన పెట్టి ప్రసాదము అంటే మనః ప్రసన్నత అన్నాడు శ్రీకృష్ణుడు మనఫ్ ప్రసాద సౌమ్యత్వం ఏదో శ్లోకం ఒకట మనస్సు ప్రసన్నముగా ఉండుట ప్రసన్నము అంటే ఏమిటి అటు హర్షంతో గెంతులు వేయడము కాదు ఇటు దుఃఖంతో కృంగిపోవడము కాదు అలా సమానంగా ఉండడం సమచిత్తం నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు అని పదమూడవ అధ్యాయంలో వస్తుంది ఆ సమత్సమత్వం దాని ప్రసాదం ఈ ప్రసాదము ఎవరి ఎందున్నదో వాడికి అసలు దుఃఖమే వాడి దరిదాపులకు దుఃఖము రాదు ప్రసాదే సర్వ హానిహి అసె ఉపజాయతే హాని అంటే విడిచిపెట్టడం సకల దుఃఖములు కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి వీడి దగ్గర మనం ఉంటే ఉపయోగం లేదు వీడు మనకి సపోర్ట్ ఇవ్వట్లేదు అని దుఃఖాలు ఏం చేస్తాయంటే సపోర్ట్ ఇచ్చేవాడిని ఎవడం చూసుకుంటాయి వీడిని వదిలిపెట్టే సవతరం పోతాయి ఎందుకంటే ప్రసన్నమైన మనస్సులో దుఃఖానికి నిలకడ ఉండదు ప్రసన్న చేత సోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అటువంటి ప్రసన్నమైన మనస్సునందు శీఘ్రముగా వివేక జ్ఞానము ఉదయించును వివేక జ్ఞానము ఉదయించి స్థిరముగా ఉండును మీకు అనిపించవచ్చు వివేక జ్ఞానము ఆ బుద్ధిమంతుల బుద్ధి నేనే అంటున్నాడు అంటే ఏ సాధకుల హృదయంలో ఆ వివేక జ్ఞానం ఉదయించిందో అది నేనే ఈశ్వరుని యొక్క అనుగ్రహము అంటే లాటరీ విన్ అవ్వటం లేకపోతే ఎంఎస్ఎస్ పరీక్ష పేసవటం అలాగా అవి చాలా అల్పములైన విషయాలు అలా ఉండదు ఈశ్వరుని అనుగ్రహము వివేక జ్ఞానము ఉదయిస్తుంది అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం వివేకము అంటే తేడా తెలియట ఏమిటి అవివేకము మీరు ఏదైనా కర్మ చేస్తున్నారనుకోండి ఇది ధర్మము ఇది అధర్మము అని తేడా తెలియట ముందు తేడా తెలియాలి తేడా తెలిస్తే ధర్మాన్ని స్వీకరిస్తామో ఆ ధర్మాన్ని త్యాగం చేసేస్తాం విడిచిపెట్టేస్తాము కాబట్టి అది వివేకము కర్మ సందర్భంలో అలాగే జీవితాని దగ్గరకు వచ్చేప్పటికీ ఏది నిత్యము ఏది అనిత్యము అనే వివేకం ఉండాలి ఇప్పుడు మనం జీవితంలో చాలా కష్టపడి మన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి వేటిని వేటినైతే పోగు చేస్తామో అవన్నీ కూడా అనిత్యమువే మరి నిత్యం మాట ఏమిటి నిత్యాన్ని పోగు చేయాలి కదా ఊరికే అనిత్యాలన్నీ పోగు చేసి కూర్చుంటే ఈ అనిత్యాలన్నీ పోతాయి ఎవడో ఒకతను పొగ ఈ ధూమం వస్తుంది చూడండి ఈ ధూమాన్ని మూట కట్టాడు లేకపోతే పొగ మంచు ఉంటుంది తెలవరదామని ఉంటుంది పొగ మంచు కనపడదు ఆ పొగ చక్కగా బోల్ అంత పొగ మంచు కదా అని బస్తాల నిన్న నింపు కూర్చున్నాడు ఏమవుతుందా పొగ మనం పోవేసేటువంటి ధనధాన్య కనక వస్తు వాహనాదులు భార్యాభర్త పుత్రమిత్రాది బంధువులు సంబంధాలు ఇవన్నీ కూడా పొగమంచు వంటివి అలాగ పొగమంచు అలా విచ్చిపోతుంది అలాగ విడిపోతాయి అవి నిత్యములని మనం పెట్టు చాలా భంగపాటు చెందవలసి ఉంటుంది కాబట్టి అవి నిత్యములు కాదు అవి ఉంటాయి అలా వస్తాయి ఇలా పోతూ ఉంటాయి ఆ నిత్యము ఆత్మతత్వము ఈ వివేకం మనిషికి కలగాలి దీన్ని వివేక బుద్ధి అంటారు ఆ వివేక బుద్ధి ఎక్కడుంటే అది అది నా స్వరూపమే నా అనుగ్రహమే నేనే బుద్ధిర్బుద్ధిమతామస్మి అని ఈ బుద్ధి సందర్భంలో ఒక చక్కని దృష్టాంతం ఈ రథ దృష్టాంతం ఉన్నది రథంలో మాస్టర్ యజమాని అర్జునుడు ఎక్కడ కూర్చుంటాడు ఆ రథము యొక్క ప్రధానమైన సీట్లో కూర్చుంటాడు ఇప్పుడు కారు డ్రైవర్కి డయాగ్నల్గా కూర్చుంటాడు మాస్టర్ డ్రైవరు ఎక్కడ రైట్ సైడ్ కూర్చుంటాడేమో కదా రైటో లెఫ్టో ఎక్కడో పోతా రైట్ సైడ్ కూర్చుంటే మాస్టర్ ఎక్కడ కూర్చుంటాడు డయాగనల్గా కూర్చుంటాడు అది మాస్టర్స్ ప్లేస్ అది ఏమండే స్వామీజీ ఎక్కడ కూర్చుంటాడు ముందు కూర్చుంటాడు స్వామీజీ ప్లేస్ అది ఊరికే ఇలాగేవో కొన్ని కన్వర్షన్స్ ఉన్నాయి వాట్ ఎవర్ సో ఈ డయాగనల్ గా కూర్చుంటాడే అది మాస్టర్స్ సీట్ అలాగే రథంలో కూడా మాస్టర్స్ సీట్ ఉంటుంది అది కొంచెం వెనకాల ఉంటుంది డ్రైవర్ సీట్ ఉంటుంది కారుకున్నట్టుగానే రథానికి కూడా ఆ గుర్రాల దగ్గర ఈ గుర్రాలకి యోక్ ఇలా రెండు బద్దీలాగా కడతారే ఆ రెండు కలుసుకునే చోట అక్కడ కూర్చుంటాడు దానికి ఏదో పేరుంటుంది సంస్కృతంలో కూబరము అంటారు సో అక్కడ కూర్చుంటాడు అక్కడ డ్రైవర్ కూర్చుంటాడు ఇప్పుడు ఈ రథం దేహమే రథం ఇంద్రియాల గుర్రాలు మనస్సు కళ్ళం మాస్టర్ ఎవరు నువ్వే ఆత్మానం రథనం విధి నువ్వు మాస్టర్వే మరి సారథి ఎవడు ఉండాలి పార్థుడికి ఎవడు సారథియో మనకు కూడా వాడే సారథి కావాలి మీకు పార్థసారథి కావాలా కర్ణ సారథి కావాలా చెప్పండి పార్థసారథి ఎవడు శ్రీకృష్ణుడు కర్ణసారథి ఎవడు శల్యుడు శల్యం శల్యం అంటే ముల్లు శల్యము అంటే ముళ్ళు గుండెలో ములుకు గుచ్చుకున్నట్టు శల్యుడు సారథిగా ఉంటే కర్ణుడంతటి దాత బుద్ధిమంతుడు పండితుడు వీరుడు వీరాధివీరుడు శస్త్రాస్త్ర సంపన్నుడు ఎవయ్యాడు పరాభూతుడైపోయినాడు కారణం ఏమిటి శల్య సారథ్యం ఆ సారథి స్థానంలో శల్యుడు ఉంటే అలాగే ఉంటుంది సారథి స్థానంలో ఈశ్వరుడు ఉండాలి ఈశ్వరుడు ఆ వివేక రూపంగా మన హృదయంలో ఆవిష్కరించి మనం ముందుకు వెళ్ళి చేయాలి కాబట్టి బుద్ధి బుద్ధిమతామస్మి బుద్ధి ఉన్నట్లయితే వివేకబుద్ధి వివేక జ్ఞానం బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే పుణ్యం పుణ్యమేమో బంగారు సంఖ్యల స్వర్గానికి వెళ్తాం అక్కడ దుఃఖాలు అనుభవిస్తాం స్వర్గంలో కూడా దుఃఖమే ఉంటుందండి స్వర్గంలో ఏదో మరొకటి ఉందని ఉంటుందనుకోకండి అలాగే నరకానికి వెళ్తే దుఃఖం వేరే చెప్పనే అక్కర్లేదు తగ్గుల్లో సంసారమంతా దుఃఖమే స్వర్గం కూడా సంసారంలో భాగమే సుకృతము దుష్కృతము రెండూ కూడా బంధించేవే కానీ వివేక జ్ఞానము గలవాడు స్పష్టంగా తెలుసుకుంటాడు ఏమని ఈ పుణ్యపాపములు ఆత్మస్వరూపాన్ని స్పృశించవు అవి కేవలము దేహేంద్రియ సంఘాతానికి మాత్రం చెందినవే కనుక ఆ వివేక జ్ఞానాన్ని బట్టి అతడు పుణ్యపాపములకు అతీతమైన ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు కాబట్టి ఇటువంటి వివేకబుద్ధి గలవాడు సుకృత దుష్కృతములను రెండింటినీ కూడా అధిగమిస్తాడు బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవహ మొత్తం బుద్ధి గురించి గీతలో ఎక్కడెక్కడ చెప్పాడో మీకు అవన్నీ ఎగరవ పెడుతున్నాను నేను రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే చూడవా కృపణాహ ఫలహేతవ కర్మను చేసేప్పుడు ఈ కర్మ ఈ ఫలం వస్తుంది అని చేసేవాడు కృపణుడు దీనుడు ఫలము కోసం యాక్షన్ చేసేవాడు దీనుడు ఎందుకంటే ఒళ్ళు హోనం చేసుకుని ఆ కర్మని చేసి ఆ ఫలం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు మరి వాడు దీనుడేగా కర్మకి పూర్వమునందు నాకు అది కావాలి నాకు అది లేదు దీనుడు కర్మను చేస్తున్నప్పుడు ఇదేదో నాకు వస్తుందేమో అని ఆశ చేస్తున్నాను అంటే దీనుడు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఏమిటో కర్మ అయితే చేశాను కానీ ఇంకా రాలేదు దీనుడు కాబట్టి ఫలమును కోరి ఫలతృష్ణతో కర్మని చేసి వాడు దీనుడు కానీ బుద్ధౌ శరణమన్విచ్ఛ ఆ వివేక బుద్ధి ఏదైతే ఉందో దానిని శరణు వేడు అంటే వివేక బుద్ధిని చాలా దృఢంగా అన్వేషించు దానికి నీ జీవితాన్ని సమర్పించి వేయి అప్పుడు నీవు ఈ కార్పణ్యము నుండి అంటే ఈ దైన్యము నుండి బయటపడిపోతావు అని రెండో అధ్యాయంలో చెప్పాడు భాగవతంలో కూడా ఏషా బుద్ధిమతాం బుద్ధి మనీషాచ మనీషిణాం ఎత్సమృతేనేహ మర్త్యేనాత్నోతి మామృతం చాలా మంచి శ్లోకం ఏమిటంటే ఈ దేహము అధ్రువము అంటే వినాశి అస కాలము యొక్క గర్భంలో కలిసిపోయేది కానీ ఈ మర్త్యము అంటే మరణశీలము కానీ మరణశీలమైన ఈ దేహంతో మనుష్యదేహంతో అమృతమైన ఆత్మస్వరూపాన్ని మనం పొందవచ్చు అసత్యమైన కల్పితమైన కాలప్రవాహంలో కొట్టుకుపోయే ఈ జీవితంతో మనము ఆ పరమ పదమును పొందవచ్చును కాబట్టి ఈ దేహము ఇది నశించేదే అని దీంట్లో విచారించాల్సిందేం లేదు ఈ దేహాన్ని ఆధారంగా చేసుకుని మనుష్య దేహాన్ని ఆ బుద్ధిని వివేక బుద్ధిని కనుక సాధన ద్వారా సంపాదించుకుంటే అతి మానవుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతకృత్యుడవుతాడు అటువంటి బుద్ధి యషా బుద్ధిమతాం బుద్ధి మనీషాచ మనీషిణాం మనీషులు అంటే గొప్ప విద్వాంసుల యొక్క విద్వత్త బుద్ధిమంతుల యొక్క బుద్ధి అది నేనే ఆ బుద్ధిని ఆ వివేకాన్ని కనుక సంపాదించుకుంటే మానవుడు కృతార్థుడవుతాడు చూడండి బుద్ధికి ఎంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చారో అంతేకాదు శ్రీకృష్ణుడు ఒక చోట బుద్ధియోగము అన్నాడు బుద్ధియోగంతం ఏనా మాముపయాితే ఎవరి మీదైతే ఇది పదోధ్యాయంలో వస్తుంది ఎవరి మీద అయితే నాకు అనుగ్రహం కలుగుతుందో వారికి నేను బుద్ధియోగాన్ని అనుగ్రహిస్తాను ఆ బుద్ధియోగం ద్వారా వారు నన్ను పొందుతారు అని ఇప్పుడు మన దృష్టి ఉంటుంది మనకి బుద్ధి వద్దు మనం కర్మ చేసేస్తాం ఫలం వచ్చేస్తే సరిపడుతుంది ఆ బుద్ధి సంగతి ఏదో పురోహితుడు చూసుకోవాలి లేకపోతే గురువు గారు చూసుకోవాలి అని మనం అనుకుంటాం అనుకుని మమ అనుకోవడం ముక్కు పట్టుకోవడం అంత మనకి మనం పరిమితం చేసి కూర్చుంటాం కాబట్టి ఇప్పుడు బుద్ధికి సంబంధించిన దానికి బుద్ధి అవసరం కదా కర్మ చేయాలంటే యజ్ఞం చేయాలి పూజ చేయాలి వ్రతం చేయాలంటే బుద్ధి ఆ కూడా ఆయన ఆ పురోహితులు చూసుకుంటారు అయితే గురువు గారు గురు గురు మహారాజు చూసుకుంటారు లేకపోతే గురుస్వామి చూసుకుంటారు గురుస్వామి చూసుకుంటారు గురుస్వామి పోవిస్తాడంటే కూర్చోవడం ఉప్పిస్తాడంటే నిలబడ్డం నిలబడటే నిలబడ్డం కూర్చోటే కూర్చోవడం ఇంకా మనం చేసి దేవుండదు ఆయన చూసుకుంటారు అలాగే గురుమహారాజ్ చూసుకుంటారు ఇది సరికాదు దేవుడు కూడా చూసుకోడు ఆ బుద్ధిని మనమే సంపాదించుకోవాలి దేవుడికి అనుగ్రహం కలిగితే బుద్ధితో సంబంధం లేకుండా నీకు మోక్షం ఇచ్చాను కో అండరు బుద్ధినిస్తది బుద్ధి యోగాన్ని ఇస్తానంటున్నాడు నీకు బుద్ధియోగాన్ని ఇస్తాను అన్నాడంటే అర్థం ఏంటి ఎప్పటికైనా ఆ బుద్ధియోగం ద్వారానే మనం ఈశ్వరుణ్ణి పొందగలుగుతాం కానీ బుద్ధియోగాన్ని బైపాస్ బైపాస్ రోడ్లను ఉంటాయి అంటే అలా వెళ్ళక్కలేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ కర్మలు భక్తులు జ్ఞానాలు ఆత్మానాత్మ వివేకం ఈ తపస్సు ఇవన్నీ ఎక్కడ పడతాం మనం మనం ఏదో చిన్న దక్షిణో ఏదో పెద్ద దక్షణో ఏదో ఇచ్చేస్తే ఇంకా మా గురువుగారు చూసుకుంటారండి ఇవన్నీ ఇంక అవన్నీ మా గురువు గారికి అప్పచెప్పేసాం మేము ఇంకా బేఫికార్ కూర్చుని విశ్రాంతి తీసుకోవటమే అనే వాళ్ళైనా అనుకుంటే వారు భ్రమపడ్డారు వారు గురువు గారు కూడా భ్రమపడ్డారు స్వయం కన్ఫ్యూజ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యేది అని సో ఇలా నడుస్తూ కాబట్టి ఈ వేషాలు ఏం కనుక బుద్ధిని మానవుడు సంపాదించి తేరవలను బుద్ధిర్బుద్ధిమతామస్మి శంకరులు ఏమన్నారంటే బుద్ధి వివేక శక్తి అంతఃకరణ ఆ చిత్తము యొక్క ఆ వివేక జ్ఞానం ఏదైతే కలదో దానికి బుద్ధి ఆ వివేక శక్తివంతులలో ఉండే ఆ వివేకశక్తి నేనే తేజస్ తేజస్వి నామహం తేజస్శాలులలో ఉండే తేజస్సు నేనే తేజస్సు అంటే ఇప్పుడు కుర్రాడు ఉంటాడు ఆ కుర్రాడి గురించి మనం మంచి చలాకీగా తెలివిగా ఉన్నాడు అనుకోండి మనం ఏమంటాం చాకులాటి కుర్రాడు అంటాం దాన్నే తేజస్సు సంస్కృతంలో తేజస్సు అలాగే సింహో మానవకహ అనే ఉపయోగం ఉంది మానవ కహ అంటే బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి వేదం అదే వెల్లిస్తున్నాడు సింహ సింహం అండి అంటారు అంటే బాగా శ్రద్ధగా మంత్రాన్ని అవి కూడా పెర్ఫెక్ట్గా చెప్పేస్తున్నాడు వేదాన్ని బాగా వల్లించేస్తున్నాడు లేకపోతే శాస్త్రం బాగా చదివేస్తున్నాడు లేదా వ్యాకరణం చదివేటువంటి బ్రహ్మచారి అయితే అబ్బా సింహంలాంటి బ్రహ్మచారి ఏంటంటే వ్యాకరణ సూత్రాలన్నీ కూడా టాక్ టాక్ టాక చెప్పేస్తున్నాడు మ్యాథమెటిక్స్ చదువుకునే విద్యార్థి అయితే వందకు వంద మార్కులు వచ్చేస్తాయనుకోండి మన సింహం లాంటి స్టూడెంటు అని అలా సంస్కృతంలో అంటారు మా లోకల్లో అనకపోవచ్చు సో దానికి తేజస్సు అని పేరు అని ఇక్కడ శంకర్లు ఏమన్నారంటే ప్రాగల్భ్యము అంటే ఒక గొప్ప ప్రగల్భత ఒక గొప్ప శక్తి ఒక ఫీల్డ్లో ఒక గొప్ప శక్తి దాన్ని ప్రాగల్భ్యము అంటారు పూర్వం ఒక ఆమె శకుంతలాదేవి అని ఆమె తర్వాత పేరు వినలేదు అప్పట్లో వినేవాళ్ళు ఆవిడ మ్యాథమెటిక్స్ ఏది అడిగినా చెప్పేస్తారు అంటే ఏవో ఏవో షోస్ కూడా ఇచ్చేవారు అదే తేజస్సు అలాగే శ్రీనివాస రామానుజన్ అనే గొప్ప మ్యాథమెటీషియన్ ఉండేవారు చాలా చిన్న వయసులోనే ఆయన దేహత్యాగం చేశారు ఆయన మ్యాథమెటిక్స్లో ఆయన చేసిన సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పటికీ రీసెర్చ్ చేస్తున్నారు అని మ్యాథమెటిక్స్ వాళ్ళు చెప్తారు దాన్ని తేజస్సు తేజస్సు అంటే మామూలుగా మెరిసిపోతూ ఉండడం అలా ఫిజికల్ది కాదు ఆ బుద్ధిలో ఉండేటువంటి చురుకుదనము అది తేజస్సు ఆ చురుకుదనం చైల్డ్ విజర్డ్ అంటారు అంటే చిన్నపిల్లలుగా ఉండగానే చాలా గొప్ప ప్రజ్ఞని కనబరుస్తారు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే అటువంటి చైల్డ్ విజర్డ్ అది కూడా తేజస్సు ఇటువంటి తేజస్సు మీకు సర్వత్రా కనపడుతూ ఉంటుంది సో నేను పండితుడిని చూశాను ఆయన బ్రహ్మసూత్రంలో ఒక అధికరణం ఈ మూలం జామూలం దాకా అప్పచెప్పేసేవాడు ఆయనకు అన్నీ గుర్తాయి ఇంకో విద్వాంసురుగుదాం ఆయన మొత్తం సుందరకాండ అంతా కూడా అరవై ఏడు అధ్యాయాల సుందరకాండ నోటికొచ్చాయి నోటికి అలా వల్లించేయడం ఇంక పుస్తకం అక్కర్లా అది గొప్ప ప్రజ్ఞ అంటే అలా రోజు పారాయణ చేసి చేసి నోటికొచ్చేసింది ఇంకొక ఆయన చూశాను ఆముక్తమాల్య దాని శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు పద్యాలు మొత్తం పద్యాలన్నీ వచ్చేసింది నోటికి ఇంకొక ఆయనకి వసు చరిత్ర అని రామభద్ర ఎవరో రాసినట్టు ఉన్నారు రామభద్రుడు పిల్ల ఏదో పేరుంది గుర్తులేదు నాకు తెలుగు కవులు సో ఆయన రచించిన వసు ఏదో మంచి వర్ణంలో ఉంటాయి అదంతా నోటుకు వచ్చేసింది ఇంకొక ఆయనకి మనుచరిత్ర పెద్దని గారి అల్లసాని పెద్దని గారి మనుచరిత్రంతా నోటుకొచ్చాడు ఈ విధంగా ఇదొక తేజస్సు అంటే అదొక ప్రాగల్భం దానివల్ల ఏం ఉపయోగం ఉందంటే అదే ఆత్మజ్ఞానానికి ఉపయోగిస్తున్నా ఉపయోగించదా అంటే చెప్పలేము కానీ ఆ తేజస్సు ఈశ్వరుని యొక్క విభూతి మనం అలా దర్శించాలి అంతేకాని ఆయన బాగా పద్యాలు చెప్పేస్తుంటే అసూ మనం చెప్పలేకపోయామే అని ఈ పద్యాల వల్ల ఏట్లే వేస్తానో ఏదో అలాగే తేజస్సు ఆ ప్రాగల్భ్యం ఏదైతే గలదో అది ఈశ్వరుని యొక్క విభూతి అని ఈ విధంగా సర్వమునందు ఈశ్వరుని దర్శించుట అనే ప్రక్రియ ఏదైతే కలదో విభూతి ప్రక్రియ అది మనం చూస్తూ ఉన్నాము తర్వాత శ్లోకం అందాము బలం బలవతా కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతూ కామోస్మి భరతర్షభా బలవతాం బలం అహం బలవంతులలోని బలము నేనే పూర్వం ఆంధ్రపేశంలో విజయనగరంలో విజయనగరం మహారాజా గారి ఆస్థానంలో కోడి రామమూర్తి అని ఒక అతను ఉండేవాడు అతను వస్తాదు చాలా బలశాలి ఏదో బండి రెండు ఎద్దులు లాగలేని బండిని ఆయన లాగేసేవాడు అంతా ఇలాగేదో చెప్పేవాడు అటువంటి బలం ఏదైతే కలదో అది నేనే కానీ ఆ బలము కామరాగ వివర్జితమై ఉండాలి కామ రాగ అంటే మనిషికి రెండు ఉంటాయి కామము రాగము ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారనుకోండి దాని మీద మీకుండే ఆసక్తికి రాగము అని పేరు ఇంకా తెచ్చిపెట్టుకోవడం తర్వాయి ఇంకా ప్లాన్స్ అయితే వేసుకున్నారు ఇంకా తెచ్చిపెట్టుకోవడం తర్వాయి దాని మీద ఉండే ఆసక్తికి కామము అని పేరు ఇప్పుడు సపోజ్ ఒక యంగ్ లేడీ ఉందనుకోండి ఆమె నెక్లెస్ ఉంది ఇప్పుడు డైమండ్ తోటేదో ఇంకొక ఆభరణం చేయించుకోవాలని అని అనుకుంటున్నారు నెక్లెస్ మీద ఉండే ప్రేమకి ఆసక్తికి రాగము అని పేరు ఉంది కనుక ఇంకా చేయించుకోవాలి ప్లాన్స్ ఏవైతే వేస్తున్నారో దాని మీద ఉండే ఆసక్తికి కాబో కాబట్టి మనిషి కొన్ని రాగములు కొన్ని కామన్ మేము ఫ్రిడ్జ్ కొనేసుకున్నామండి ఇంకా ఎయిర్ కండిషనర్ కొనుక్కోవాలి ఫ్రిడ్జ్ మీద రాగము ఎయిర్ కండిషనర్ మీద కామను అలాగే మొత్తం లైఫ్ అంతా అంతే సో ఉన్నదాని మీద ఆసక్తి ఇంకా కావలసిన దాని మీద మళ్ళీ మరింత ఆసక్తి ఈ కామము రాగము వీడు ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది బలం ఈ బలాన్ని ఈ కామరాగముల యొక్క ప్రాప్తి కొరకు వాడుకుంటాడు అంటే తన దగ్గర పెట్టుకుంటాడు దాని మీద ఆసక్తి పెంచుకుంటాడు అది వాడిది కాదు అయినా విధులు పెట్టాడు అదేమిటో నీది కానీ దగ్గర పెట్టుకున్నావు ఏమిటి అంటే కొట్టేస్తా జాగ్రత్త బలంగా ఉంటాడు కదా తర్వాత తనది కానిది తనకు అక్కర్లేనిది ఆసక్తితోటి ఏదో వస్తువు కనపడితే అది లాగేసుకుంటాడు దాన్ని డబ్బులు బిల్లు పే చేయడు లాగేసుకుంటాడు ఏదైనా అడిగితే ఏ ఖబర్దార్ అని బెదిరిస్తాం ఇలాగంటే రౌడీ వ్యవహారం ఉంటుంది నిజమైన బలం కలిగిన రౌడీ అనుకోండి ఆ దాన్ని మనం భగవంతుని విభూతి అనుకోవడం మరి ఎటువంటి దాన్ని కూడా సర్వము భగవంతుడే కానీ విభూతి అని ఎలా అంటారు మీరు విభూతి అంటే విభూతికి శ్రీరామకృష్ణవారు దృష్టాంతం పెట్టారు అంతటా భగవంతుడే ఉన్నాడు కదా మరి విభూతి ఇక్కడ భగవంతుని మహిమ మనకి బాగా కనపడుతోంది అని ఎలా చెప్పగలరు అంటే అంతటా సూర్యకిరణములు ఉన్నప్పటికీ భూత ఉపయోగించినప్పుడు ఆ సూర్యకిరణములన్నీ ఒక స్థానంలో ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి దాన్ని ఫోకల్ ఫోకస్ అంటారు ఆ ఫోకస్ అయిన చోట మీరు కనుక చిన్న పీచు కానీ కాగితం ముక్క కానీ పెడితే మంట వస్తుంది అంటే సూర్యకిరణములని పుంజీకృతము చేసేటువంటి ఆ స్థితి భూతద్ధం వల్ల వచ్చింది భూతద్ధం ఉన్న చోట సూర్యకిరణములు పుంజీకృతములై మంటలు వస్తాయి ఆ వేడొస్తుంది సూర్యకిరణాల్లో ఉన్న వేడంతా ఒక చోటకు వస్తుంది చేతనే కొన్ని చోట్ల పొరపాటుని మీరు ఎండిపోయిన గడ్డి అవి ఉన్న చోట బై మిస్టేక్ ఈ భూతద్దం లాంటిది విరిగిపోయిన భూతద్దం లాంటిది అలా గిరాటేశారనుకోండి అప్పుడు ఆ టైంలో ఒక పర్టికులర్ యాంగిల్లో సూర్యకాంత్ దాని మీద పడ్డప్పుడు ఆ కిరణములు ఫోకస్గా వచ్చి దాని కింద పడి ఉన్న గిడ్డి అంటుకుంటుంది అంటుకుని పెద్ద మంటలు వస్తాయి నుంచి వచ్చే అర్థం కాదు సో ఆ విధంగా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు సర్వవ్యాపకుడే అయినా కొన్ని వ్యక్తులలో కొందరు వ్యక్తులలో ఒక విశిష్టమైన మహిమతో కనబడతాడు దానికి విభూతి అని పేరు కాబట్టి బలం ఉన్న చోటల్లా ఈశ్వరుని విభూతి అనకూడదు ఎటువంటి బలమై ఉండాలి అది కామరాగములు లేని బలమై ఉండాలి అంటే ఉన్నవాటి ఎందు ఆసక్తి లేని వాటి ఎందు తృష్ణ వాటి కోసం ఆ శరీర బలాన్ని వాడుకునేటువంటి ఆ రౌడీజం ఉంది దాన్ని విభూత అనకూడదు అటువంటి కామరాగములు లేని బలం అంటే ఆ బలంతో అతను ఉన్నవాటిని తనవి కాని వాటిని నిలదొక్కుందుకు నిలబెట్టుకుందుకు తనకు లేని వాటిని లాక్కుందుకు వాడ్డు చాలా ధర్మంగా తనకు ఉన్నవాటితో సంతుష్టంగా ఉంటాడు ఈ బలాన్ని ఉపయోగించి ఇతరులకు ఉపకారము చేస్తాడు అటువంటి బలము ఎక్కడుంటుందో అది నా యొక్క విభూతియే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు సో మీకు ఈ జగత్తులో సగుణ బలము సాకార బలము రెండు కనపడతాయి ఇప్పుడు ఇంద్రుడు అంటే మేఘములు విద్యుత్తు దాంట్లో గొప్ప శక్తి ఉంటుంది దాన్ని సగుణ బలము సగుణ సాకార కదా ఆకారమే ఉండదు దాన్ని అలాగే వాయువు గొప్ప బలం ఉంటుంది అది ఈశ్వరుడు ఎందుకంటే విద్యుత్తులో ఉన్నటువంటి శక్తి వాయువులో ఉన్న శక్తి వాటి ఎందుకు కామరాగములు ఉండవు కామరాగ వివర్జితములైన శక్తులన్నీ ప్రకృతి శక్తులన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క విభూతులే అలాగే నీరు నీటికి మహాబలం ఉంటుంది ఆ బలం నుంచే మనం విద్యుత్ శక్తిని సృష్టిస్తున్నాము హైడ్రో ఎలక్ట్రిసిటీ అంతేకాకుండా జలప్రవాహం ముందు ఏదీ ఆగలేదు జలప్రవాహం వచ్చిందంటే ఇప్పుడు ఆ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చిందనుకోండి ఒక వాగుకు ఆ వాగు మీద ఉండేటువంటి వంతెన మీద కనుక బస్సు వెళ్తుంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్ ఆ బస్సుని తోసుకుంటూ వెళ్ళిపోతుంది బస్సు కూడా నెల బస్సు జనంతో సహా తోసేస్తుంది రైలు తోసేస్తుంది అంత బలం ఆ నీటికి సో ఈ పంచభూతములలో ముఖ్యంగా విద్యుత్తుకు అంటే మేఘాల్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఎలక్ట్రిసిటీ తర్వాత వాయువు తర్వాత జలము వీటికి ఉన్నటువంటి ఏ మహాబలము మనకు అనుభవానికి వస్తుందో అది ఆ పరమేశ్వరుని యొక్క విభూతియే అది సగుణము ఇక సాకారంలోకి వస్తే హనుమాన్ దృష్టాంతంగా చెప్తారు హనుమంతుడు మహాబలశాలి ఎటువంటి బలం అది కామరాగ వివర్జితం ఆ బలంలో కామన కానీ రాగం కానీ లేదు ఆయన బలాన్ని ఉపయోగించి రామకార్యాన్ని నిర్వాహం చేశాడు తప్ప ఆ బలంతో తన స్వంత పనులు ఏం చేసుకోలేదని నిజానికి ఆయనకి స్వంత పనులు ఏం లేవు కామరాగ వివర్జితమైన మహాబలశాలి హనుమంతుడు అంచేతనే ఆయన్ని ఈశ్వరుని యొక్క విభూతిగా కొలుస్తూ ఉంటారు కూడా దేవాలయము ఇదే తీసి కొలుస్తూ ఉంటారు హనుమంతుడంటే సరిపడుతుంది రామాయణం మటుకు హనుమంతుడు అంటే సరిపడుతుంది అయితే మానవ మస్తిష్కం దాని మీద ఇంకా అల్లుకుంటూ పోతుంది హనుమంతుడికి ఐదు ముఖాలున్నాయని ఒక అల్లిక హనుమంతుడికి పెళ్ళయిందని మరొక అల్లిక ఈ అల్లికల అనవసరం జస్ట్ సింపుల్ హనుమంతుడిని వాల్మీకి పెట్టిన హనుమంతుడు ఉంటే సరిపడుతుంది హనుమంతుడికి పెళ్ళి ఏమిటండి నిప్పుకి చేత పట్టినట్టు హనుమంతుడికి పెళ్లి అలాంటి వాళ్ళవసరం కాబట్టి ఎక్కడైనా ఇలాంటివి కనపడుతుంటే వాటి గురించి పెద్ద పట్టించుకోకర్లేదు వాటి గురించి మనమేమీ దెబ్బలాడక్కర్లేదు కానీ అటువంటి అల్లికలని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు డిస్ట్రాక్షన్ వచ్చేసుకోండి హనుమంతుడు కామరాగ వివర్జితమైన బలమునకు నిధానము ఈశ్వర విభూతి కాబట్టి మనం ఆరాధిస్తాము తర్వాత ఇంకొకటి ఈ గ్రావిటేషనల్ పవర్ ఆఫ్ ది సన్ దాన్ని కూడా ఈ బలంలో లెక్కేశారు ఏ నద్యం రుద్రా పృథివీచ దృఢాయేన సువస్తేన నాకహ అనో మంత్రం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్ష్యలలో చక్కగా పరిభ్రమిస్తున్నాయి ఒక ఏదీ కక్ష్య తప్పదు ఒక గ్రహం ఇంకొక గ్రహం ఢీకుంటే ఏదీ మిగలదు రెండు కూడా బూడిదైపోతాయి అలాంటివి ఏం జరగదు తర్వాత భూమి తన కక్ష్యలోనే పరిభ్రమిస్తుంది ఇటు జరగదు అటు సూర్యుడు వైపు జరిగితే బూడిదవుతుంది సూర్యుడికి దూరంగా జరిగితే గడ్డగట్టేసి ప్రాణం లేకుండా అయిపోతుంది మనుషుతో అలాగేం జరగదు వీటినన్నిటినీ వాటి వాటి కక్ష్యలో నిలబెట్టేటువంటి శక్తి అది గ్రావిటేషనల్ పవర్ అదే బలము ఆ బలంలో కామరాగములు ఏముండవు ఈ కామరాగములు అంటే జీవుని యొక్క లక్షణం మనుష్య లక్షణం కామరాగములు ఉంటాయి కనుక కామరాగ వివర్జితమైనటువంటి ఆ మహాశక్తి గ్రావిటేషనల్ పవర్ గురుత్వాకర్షణ శక్తి అంటారు తెలుగులో దాన్ని మనం సూర్యుని ఇతర గ్రహముల ఎందు గురుగ్రహం ఉంది గురుగ్రహానికి ప్రాముఖ్యం ఎక్కువ ఎందుకని గురుగ్రహానికి ఆకర్షణ శక్తి ఎక్కువ చాలా పెద్ద గ్రహం అండ్ పవర్ఫుల్ గ్రహం యాస్ట్రాలజీ సెన్స్లో చెప్పట్లేదు నేను గ్రావిటేషనల్ సెన్స్లో చాలా పెద్ద గ్రహం వెయిటీ ప్లానెట్ అంట సో అటువంటి బలము అలాగే పృథివీ కూడా గొప్ప బలశక్తితో చంద్రుణ్ణి తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది పృథ్వీ యొక్క ఆకర్షణ లేకపోతే చంద్రుడు ఎటో వెళ్ళిపోతాడు అంతరిక్షంలో అలా వెళ్ళిపోకుండా సూర్యుడు భూమి చుట్టూ చక్కగా తిరుగుతూ ఉంటాడు చంద్రుడు కారణం ఏమిటి భూమి చక్కగా ఆకర్షించి అలా అట్టి పెడుతుంది సో ఈ విధంగా ఈ బలము మీకు ఈ ఆస్ట్రానమీలో మనం దర్శించవచ్చు ఆ బలము యొక్క మహిమను ఆ బలమంతయ్యూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే కాబట్టి ఎందుకంటే వాటి ఎందు యొక్క ప్రసక్తి లేదు కనుక ఈ కామరాగ అనే ప్రసక్తి కేవలము దుష్టుడైన రౌడీయన్ ఉంటుంది ఆ ప్రసక్తి ఇంకెక్కడా ఉండదు ఆ ప్రసక్తి సో నిజానికి పరిత్యజేదర్థకామౌ య స్యాతాం ధర్మవర్జిత అని మనుస్మృతికారుడు చెప్పాడు అర్థము అంటే సంపద కామన అంటే భోగములు వీటి ఏవైతే ధర్మానికి విరుద్ధములై ఉంటాయో వేటి ఎందు ధర్మము లేదు వాటిని విడిచిపెట్టవ్వలేను అని మనోస్ఫూర్తికారుడు చెప్పాడు అంటే ఏ సంపద అధర్మంగా లభించిందో ఆ సంపదని మనం ముట్టనే రాదు దాన్ని స్పృశించరాదు అలాగే ఏమైనా భోగాలు అధర్మంగా లభించినవి మనం స్పృశించరాదు ఇప్పుడు ఆఫీసులో పని చేసి పెట్టండి మీకు ఇంటికి పనస్పండు పంపిస్తాను అంటే ఆ పనసపండు తినకూడదు ఆఫీసులో పని ధర్మబద్ధంగా చేసి పెట్టాలి కానీ ఇంటికి దొడ్డుదోవం పట అలాంటివి భక్షిస్తే అవి కడుపుల పొట్లు వస్తాయి అంటే అది మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు అని మనుస్మృతికారుడు చెప్పాడు కాబట్టి బలాన్ని శరీర బలం కానీ అధికార బలం కానీ మనం కామరాగములను సపోర్ట్ చేసుకుందుకు వాడకూడదు